ఎందుకంటే కొందరు ఇలా చెప్తున్నారు ఇది తప్పు అని చాంద్రోగ్య శృతి చెప్పిందనుకోండి ఇప్పుడు ఆ చాంద్రోగ్య శృతి ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది కొందరు ఇలా చెప్తున్నారు అన్నది నుంచి పట్టుకొచ్చిందనుకోండి అంటే తైతిరీయం తప్పు అని చాంద్రోగ్యం చెప్పినట్టు అవుతుంది అలా అర్థం చేసుకోకూడదు మరి అక్కడ ఏకే ఆహు కొందరు చెప్తున్నారు అంటే ఎవరు చెప్తున్నారు కాదు లోకంలో కొందరు ఇలా చెప్తున్నారు అంతేగాని కొందరు ఇలా చెప్పారు అసత్యే ఉండను అతప్పు అని చాంద్రోగ్యంలో ఉంది కనుక కొందరు ఇలా చెప్పారు అసత్యే ఉండను అనే మాట చెప్పింది ఎవరు అంటే తైత్తిరీయులు తైత్తిరీయ శాఖ శాఖను అధ్యయనింగ్ చేసి వాళ్ళు చెప్తారు అది తప్పు అని చాంద్రోగ్య శాఖ వాళ్ళు చెప్పారు అలా అర్థం చేసుకోకూడదు అలా చెప్పడం కాదు అని అర్థం మరి ఏమిటి అర్థం అంటే శృతి మొత్తం సమాజంలో ఉండే భావజాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ జగత్తంతా కూడా సద్రూపముగానే ఉండను కానీ సమాజంలో కొందరు ఉన్నారు వాళ్ళు అసత్యని చెప్తారు శూన్యమే సత్యమని చెప్తారు అంటే శూన్యవాదులు ఎప్పుడూ ఉన్నారు అంచేతనే నా నా దగ్గరకు వచ్చి అంటూ ఉంటారు ఏమండి ధర్మం పాడైపోయింది అధర్మం అంతా వచ్చేసింది అయ్యా అధర్మం ఎప్పుడు ఉందాయన నువ్వు అలాగే ఇప్పుడు కొత్తగా పాడైందని నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడూ ఉంది ఎప్పుడూ ఉంది కాదండి టెర్రరిజండి కంసుడు పెద్ద టెర్రరిస్ట్ కంసుడు పూతన ఏం చేస్తుంది చిన్నపిల్లల్ని చంపేస్తుంది పది రోజుల వయస్సు ఉన్న పిల్లల్ని అలా చంపేదన్నారు అది టెర్రరిజం కాదు అది అందరూ దావుతున్నారు ఈ కంసుడి భయానికి అది టెర్రరిజం కాబట్టి ఎప్పుడూ ఉంటుంది ఆఖరికి ఇస్లామిక్ టెర్రరిజం మీరు తీసుకున్నా ఇండియన్ కాంటెక్స్ట్లో దానికే వెయ్యి ఏళ్ళు ఆయుధాయం ఉంది ఇస్లామిక్ టెర్రరిజమే వెయ్యి ఏళ్ల కిరణమే ప్రారంభమైంది సోమనాథ్ టెంపుల్ ఈజ్ విక్టిమ్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిజం కాబట్టి ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు ఇది నువ్వు అలా కంగారు విడిపోకండి నేను అంటూ ఉంటాను కాబట్టి సమాజంలో ఉంది దాన్ని ఉటంకించారు చాంద్రోగ్యోపనిషత్తులు ఉటంకించి దాన్ని ఖండించారు అంతేకాని తైత్రీయంలో శూన్యవాదని చెప్పారని చాంద్రోగ్యంలో దాన్ని ఖండించారని అలాగే అర్థం చేసుకోకూడదు శృత్యంతర అభిప్రాయైన ఐకీయమతో ఉపన్యాస తైత్రీయ శృతి లేకపోతే ఐత్రేయ శృతి శూన్యాన్ని చెప్పింది దాన్ని ఖండించి శాస్త చాంద్రోగ్య శృతి సత్తును ఎస్టాబ్లిష్ చేస్తుంది అని కాదది మన్ క్రియా ఎందుకని అలా కాకూడదు తైత్రీయ శృతి శూన్యమే అని చెప్పింది చాందోగ్య శృతి సత్ జగత్కారణం అని చెప్పింది రెండు అట్టపెట్టుకున్నాం అలాగేండి మీమాంసకులు కర్మలో అలాగా అలాంటివి ఉన్నాయి కర్మ దగ్గరికి వచ్చేప్పటికీ ఇలాంటి సమస్యలు వస్తాయి మురై చేసి తిరుమంజనం చేయాలా తిరుమంజనం చేసి షాత్తు మురై చేయాలా అని దెబ్బలాడుకుంటున్నారు ఇప్పటికీ ఆ దెబ్బలాడిగ్గా కాలేదు నాకు ఆ అర్థం తెలియదు ఊరికే నేను విన్నాను అలాగే ఇది ముందా అది ముందా అని దెబ్బలాడు ఇప్పటికీ అప్పుడు ఈవో గారిని అడిగారు ఇది ఈవో గారిని వాళ్ళు అడిగి చెప్తాలో ఏం చెప్పారు ఆయన ఆయన ఏం తెలియదు అది తెలియదు ఏదో అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ ఆఫీసరు ఆయన్ని ఈ ప్రశ్న వేస్తే ఆయన షేక్ అయ్యాడు టీవీలో షేక్ అయ్యి ఇది చూడండి ఈ ఇది వెంటనే ఇలా టీవీలో సెటిల్ అయిపోతుంది మీరు దయచేసి తిరుపతి రండి ఆ పండితులతో మనం చర్చిద్దామని చెప్పాడు అంటే ఏమీ చెప్పకుండా ఉద్చాడు అంటే పో అంటే దాని మీద ఆయన ఆ ప్రశ్నకి ముందు ఇలాగా షాత్తుమురయ్యే ముందు చేయాలి తర్వాత తిరుమంజనం చేయాలని సంప్రదాయం ఉంది కానీ కొన్ని చోట్ల ముందు తిరుమంజనము తర్వాత షాత్తుమురయ్య చేస్తున్నారు అంటూ అలాగ ప్రశ్న సో క్రియలో వికల్పం ఉంటుంది క్రియలో వికల్పం ఇలా అయినా చేయొచ్చు అలా అయినా చేయొచ్చు కొంతమంది సత్యనారతం చేసి వెంకటేశ్వర దీపారాధన చేసి తీరుతారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో చేసి తీరుతారు చేయబోతే ఈ వెంకటేశ్వర స్వామి ఎక్కడ కొంభ ఉంచుతాడో అని భయపడతారు కూడా కానీ ఈస్ట్ నార్త్కి పోతే వాళ్ళు సత్యనారతం చేసి నింపుకుంటారు వాళ్ళు వెంకటేశ్వర దీపారాధన చేయరు సత్యనారాయణ ఫేమస్ నార్త్ వెంకటేశ్వర ఇన్ నార్త్ డత్మచ్ కాదు కాబట్టి అంతే చేస్తారు వికల్పాలు ఉంటాయి క్రియలు అలాగే తైత్రియం వేదం చదువుకున్న వాళ్ళకి బ్రహ్మ సత్యము ఛాందం చదువుకున్న వాళ్ళకి శూన్యమే సత్యము అలాంటి వికల్పం కుదురుతుందా వస్తువులో వికల్పం ఉంది క్రియలో ఉంటుంది క్రియా క్రియలో ఉన్నట్టుగా వస్తువునందు వికల్పము సంభవము కాదు కాబట్టి ఈ జగత్తు బ్రహ్మ నుంచి వచ్చిందా శూన్యం నుంచి వచ్చిందా ఏదో ఒకటే కుదురుతుంది కానీ ఇదేనా పర్వాలేదు అదేనా పర్వాలేదు అనే మాట కూడా అభివృద్ధి తస్మాతిపరిగృహీతసత్పక్ష్యాయ అయందమతిపరికల్పిత అసత్పక్ష నిరాస మరైతే చాందోజ్ఞంలో అలా చెప్పారు కొంతమంది శూన్యం అంటున్నారు అది తప్పు అని చెప్పారు కదా అలా అయింది చెప్పారు చాంద్రోజ్ఞంలోనూ అంటే ఇంకో శృతి చెప్పింది తప్పని చెప్పడం కోసం కాలేదు వాక్యానికి అర్థం అది కాదు ఆ వాక్యం యొక్క అభిప్రాయం ఉంటారు మందమతులు ఉంటారు మందబుద్ధి గలవారు ఉంటారు అంటే మందబుద్ధి గలవారని శంకరులు అంటున్నారు కాదు వాళ్ళు అనుకోరండోయ్ వాళ్ళు మందబుద్ధి గలవారని అనుకోరు వాళ్ళు మేము పండితులం అనుకుంటారు అందుబుద్ధి గలవారా మనం అనుకోడు వాళ్ళకి ఏమీ రాదని మనకి వాళ్ళు మాట్లాడితే తెలుస్తూ ఉంటుంది కానీ లోకంలో అబ్బా ఆయన ఎంత పండితుగానండి అని అనుకుంటారు ఒకవైనా మంత్రాలు చెప్తున్నారు మంత్రాలు చెప్తుంటే అన్నీ తప్పులే ఒక్క మంత్రం సరిగ్గా లేదు స్వరం తప్పు మహాప్రాణ వర్ణాలు ఏమీ వచ్చింది ఇంతట్లేదు ఇంకా మనం ఏం చేస్తాం అలా కూర్చొని ఆ మంత్రాలు నేను భోజనం వడ్డిస్తే నేను నింబుతున్నాను లేదా నా భోజనం నేను చేస్తున్నాను ఈ వడ్డించి ఆవిడే వడ్డిస్తూ వడ్డిస్తూ ఊరుకోవచ్చు కదా నేను మాములుగా భోజనం చేస్తుంటే వడ్డించి ఆవిడే స్వామీజీ ఆయన మంత్రాలు ఎంత అద్భుతంగా చెప్పాడో చూశారా ఆయన అంటే అమ్మా మీకు తెలీదు మీకు తెలియని టాపిక్లో మీరు ఎందుకు ప్రవేశించి ఓపీనియం చెప్తారని నేను అందామనుకున్నా అని పొందే మనకి ఎందుకని చెప్పేసి ఆ అవిన తరకారి ఊపి నేను భోజనం చేస్తున్నా ఈ లోపల ఆయన ఆవిడ భర్త వచ్చాడు ఆమె భర్త అతను అక్కడెక్కడో ఉన్నాడు ప్లేట్ ఫిలప్ చేసుకుని భోజనానికి వచ్చి అక్కడ కూర్చొని భార్యతోటి స్వామిజీ కొడ్డిస్తున్నవాడు కానీ అవును నేను వడ్డిస్తున్నాను స్వామిజీ భోజనం చేశాక నేను ఆ మంచిది అని ఇంతదాకా ఈ మంత్రాలు విని విని నాకు చెవులు తిప్పి చెవులు మంట పుట్టింది ఒక్క మంత్రం సరిగ్గా ఆయన ఎవరు ఆవిడ భర్త ఆవిడతోటి ఆవిడ నాకేసి చూసింది అప్పుడు నేను ఆడటన్నానంటే మరి భర్త అలా అన్నాడు కదా మీరు చెప్పింది తప్పు మీ భర్త చెప్పింది సత్యం మీకు తెలియని దాంట్లో మీరు కంగారు పడి ఒపీనియన్కి రాకండి ఓపెన్గా ఉండండి అని చెప్పి నా భోజనం నేను చేసి బయటకు అలా ఉంటుంది మైకు లాగేసుకుని మంత్రం స్వచ్ఛంగా చెప్పేవాడు మైకు ఆకపోడు తనదారుణలా కూర్చొని మంత్రం చెప్తాడు ఎవడో మైకు ఆగేసుకుని చెప్పేస్తాను ఎవడు బాగా చెప్పేయనుకుంటారు ఉళ్ళో వాళ్ళందరూ కాబట్టి మందమతి అనే పండితులకి తెలుస్తుంది తప్ప లోకంలో జనులకి ఏం తెలుస్తుంది ఇది మందమతులు కల్పించారు ఏమైనా శూన్యమే జగత్తుకి కారణము అని కల్పించారు అలాంటిది లోకంలో దానికి ఒక ప్రఖ్యాతి వచ్చింది చాందోక్య శృతి ఆ మందమతుల చేత కల్పించబడిన పక్షాన్ని ఉటంకించి ఇది తప్పు అని చెప్పింది అంతే తప్ప ఒక శృతి మరో శృతిలో పక్షాన్ని తప్పు అని చెప్పిందని మీరు అలా అనుకోకూడదు తద్ధేదం తర్హి అవ్యాకృతమాసీ నరధ్యక్ష జగత వ్యాకరణం కథ్యతే బ్రహ్మసూత్ర భాష్యాలు కొంచెం ఇలాగే ఉంటాయి అలాగ విస్తారంగా సాగిపోతూ ఉంటాయి లోతైన విషయాలన్నీ ఎండ్లెస్ గా చెప్తూనే ఉంటారు ఆయన కెమల్దది బ్రహ్మసూత్ర భాష్యం యొక్క లక్షణం చాంద్ర బృహదార్మిక భాష్యం కూడా అలాగే ఉంటుంది అక్కడే అదే చాంద్రోగ్యంలో ఇంకో అంశాన్ని సెటిల్ చేస్తున్నారు అంటే పరిష్కారం చేసేసి పెట్టేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని ఇంకో అంశాన్ని చెప్తున్నారు అదే చాంద్రోగ్యంలో ఏమనుందంటే తద్భేదం తరిహ్యవ్యాకృతమాసీత తంటే బ్రహ్మ తతంటే అది అది అది ఈ జగత్తు తద్ ఆ సత్తు కింద ఉండేను ఆ సత్తు వ్యాకరణము లేకుండా ఉండేను అవ్యాకృతం అంటే నామరూప వ్యాకరణము లేకుండా ఉండేను అని ఉంది అలా ఉంది ఆ తర్వాత ఆ అది వ్యాకరణమును చెందాను ఇప్పుడు అక్కడ తత్ అంటే తేజ తత్ తేజ ఐక్షత తేజస్సు అప్పులు ఆపహ ఆపఐక్షంత అన్నం అన్నం ఐక్షత అంటే ఇప్పుడు నామరూప వ్యాకరణము చెందినది ఏది తేజోపన్నములు అంటే తైత్రీయంలోకి వస్తే పంచభూతాలనే అక్కడ మూడు కింద చెప్పారు ఈ ఐదునే మూడు అన్నారు అక్కడ ఈ మూడు జగత్తు కింద వ్యాకరణమును చెందేయి అంటే పంచభూతాలు జగత్తుగా తయారయ్యాయి అంటే ఇంకా అయితే పరబ్రహ్మ పరమాత్మ ఏమీ అక్కర్లా ఈ పంచభూతాలే జగత్తు కింద తయారయ్యాయి అనే అర్థం దానికి అది కాదు అర్థం తన అర్థం ఏంటంటే పరబ్రహ్మ యొక్క అధిష్టానముగా కలిగిన తత్ పరబ్రహ్మ అధిష్టానముగా గల తేజస్సు ఇప్పుడు ఎలాగంటే హీరో తెర మీద హీరో హీరో హీరో వెలన్ను కొట్టేశాడు హీరో వెలన్ కొట్టేసేటువంటి ప్రకాశం అనే అధిష్టానం లేని హీరో ఆ ప్రకాశము సంబంధం లేకుండా వెలను కొట్టేస్తాడా అసలు ప్రకాశం సంబంధంలో అయితే అసలు హీరోయే ఉండడు కాబట్టి ప్రకాశమనే అధిష్టానంలో ఉన్న హీరో ప్రకాశమనే అధిష్టానంలో ఉండే వెలన్నని ప్రకాశం అనే కొట్టుట అనే క్రియని చేశాడు అది అంతా ప్రకాశాధిష్టానమే అలాగే తేజస్సు ప్రకా బ్రహ్మ యొక్క అధిష్టానము తేజస్సు అంటే బ్రహ్మయే తేజస్సుగా ఉన్నది బ్రహ్మయే అప్పులుగా ఉన్నది బ్రహ్మయే అన్నముగా ఉన్నది ఈ తేజోవర్ణములు మూడు బ్రహ్మాధిష్టానముగా కలిగి జగత్తుగా ప్రకటమయ్యాయి అనే అర్థం తప్ప దానికి అధ్యక్షుడేమీ లేకుండా ఆ తే సత్తాస్ఫూర్తులను అనుగ్రహించే పరబ్రహ్మ యొక్క అధ్యక్షత లేకుండా సాక్షి చైతన్యం యొక్క సంబంధం లేకుండా వాటంతటవే ఇలా జగత్తు అయిపోయాయి అనే అభిప్రాయము తప్పు సాక్షి చైతన్యం యొక్క అధ్యక్షత చెందే సర్వము వికారాన్ని చెందుతూ ఉంటుంది కాబట్టి అక్కడ అధ్యక్షుడైన పరమాత్మలేడు ఈ పంచభూతాలు తమంత తామే వ్యాకరణమును చెందినవి నామరూపములుగా ప్రకటమైనవి కర్మకర్తృప్రయోగం అంటారు వ్యాకరణము చెంది ఇది ఎవరు పంచభూతములు వ్యాకరణము ఆ వ్యాకరణములో క్రియ వ్యాకరణమనేది క్రియ దాంట్లో కర్త ఎవరు పంచభూతములు తమను తాముగా పని నామరూపములుగా మార్చుకున్నాయి అన్నప్పుడు అదే కర్త అదే కర్మ అలాంటి ప్రయోగం అది వ్యాక్రీయత ఆ ప్రయోగం అలా ఉన్నప్పటికీ అక్కడ పరబ్రహ్మ యొక్క అధ్యక్షతలోనే ఇదంతా దొరుకుతుందనే అభిప్రాయం తప్ప అక్కడ పరబ్రహ్మ అనేది లేదు అని మాత్రం కాదు సేష ఇహత్ర ఆనఖాగ్రేభ్యధ్యక్ష వ్యాకృత కార్యానుప్రవేశిత్వ సమాకర్షాత్ ఏం పోని పంచభూతములు లేకపోతే తేజోబర్ణములు తమంత తాముగా నామరూప వ్యాకరణమును చెందేయి అని చెప్పవచ్చు చెప్పచ్చు కదా తప్పే ఉంది ఆ వాక్యం అలా ఉంది వ్యాక్రీయత అంటే అలా కాదు నామరూప వ్యాకరణం అయింది తేజస్సు నుంచి అప్పు అప్పుల నుంచి అన్నము తేజోబన్నముల నుండి సకల జగత్తు పంచ మొత్తం సృష్టి ఔషధులు అన్నము ఇత్యాదులన్నీ పుట్టాయి అన్నం కూడా పుట్టింది అక్కడ కూడా ఆహారం మాట ఉంది చాంద్రులో కూడా ఆ పృథివీ అన్న శబ్దానికి పృథివీ అర్థము ఆ పృథివీ మళ్ళీ అన్నం పుట్టింది అంటే అన్నం అంటే అన్నమే భోజనమే ఆ భోజనం చేసి వీళ్ళు ఈ దేహాలని నిర్మాణం చేసుకున్నారు దేహములు పుట్టినవి ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఆ తేజస్సులో ప్రవేశించాడు అప్పులలో ప్రవేశించాడు అన్నము అంటే పృథివిలో ప్రవేశించాడు ఆ పృథివి నుంచి పుట్టిన ఓషధులలో ప్రవేశించాడు ఆ ఓషధుల నుంచి వచ్చిన ఈ దేహంలో కూడా ప్రవేశించాడు ఈ దేహంలో ఎక్కడ ప్రవేశించాడు ఆనఖాగ్రేభ్య కాలి గోరు కొన దగ్గర మొదలుపెట్టి తల బ్రహ్మరంధ్రం వరకు మొత్తం ప్రవేశించాడు అంటే ఇక్కడ అంతా బ్రహ్మయే ప్రవేశించి ఉన్నాడు కాబట్టి బ్రహ్మ యొక్క అధ్యక్షత సాక్షిత్వము లేకుండగా ఇవన్నీ వాటంతా అవే మార్పులు చెందేసి రూప నామరూపాలు అయిపోతున్నాయని కాదు సర్వత్రా బ్రహ్మని సమాకర్షణ చేసి బ్రహ్మని లాక్కొచ్చి ప్రవేశపెట్టినట్టుగా మనకి శృతి చెప్తూ ఉన్నది కాబట్టి తేజస్సులో ఉన్నది బ్రహ్మయే బ్రహ్మను తనయు కలిగి ఉన్న తేజస్సే అప్పులుగా మారింది బ్రహ్మను తమయందు కలిగి ఉన్న అప్పులే అన్నముగా మారింది బ్రహ్మను తమయందు కలిగి ఉన్న దేహమే మనుష్య రూపంగా ఇటు సంచారం చేస్తోంది సర్వత్రా బ్రహ్మ యొక్క అధ్యక్షత గలదు కాబట్టి అస్థివాదమే కానీ శూన్యవాదము అంగీకారము కాదు నిరధ్యక్షే వ్యాకరణాభ్యుపగమేహి అనంతరే ప్రకృతావలంబి సనం కహ కార్యానుప్రవేశిత్వ సమాకృష్యేత సపోజ్ తేజోబన్నములు సమంత తాముగా ఈ జగద్రూపంగా ప్రకటమయ్యాయి అని మీరు మీరు చెప్పేశారనుకోండి బ్రహ్మ లేదే ఏమీ లేదు తేజోవర్ణములే ఇదంతా కూడా స్వభావవాదం హేతువాదము మెటీరియలిజం ఆ తేజోవర్ణములే జగత్తు కింద అయిపోయాయి అని అని మెటీరియలిజం చెప్పచ్చు ఆ మెటీరియలిజం చాందోగ్యోపనిషత్తు చేత సమర్థింపబడుతోంది అంటే తప్పు చాంద్రోగ్యోపనిషత్తు మెటీరియలిజమే చెప్పింది అనే వాదం ఉంది అది తప్పు ఎందుకంటే ఒకచో తేజోబన్నములు తమంత తానుగానే సకల జగద్రూపంగా ప్రకటమైపోయే ఈ దేహాలన్నీ నిర్మాణమైపోయాయి అని మీరు చెప్తే ఆ ముందుకు వెళ్ళి చంద్రజ్ఞలో స ఇహ ప్రవిష్ట అని ఉంది ఆ ఈ పరబ్రహ్మ ఈ దేహములందు ఈ జగత్తునందు ప్రవేశించినాడు అని వాక్యం ఉన్నది సహ ఆ పరబ్రహ్మ ఇప్పుడు ఈ సహ అనే మాటకి ఆ పరబ్రహ్మ సమాకర్షణ అవుతుంది సమాకర్షణ ఉంటే ప్రణవన్ను నవన్ నుండి తీసుకొస్తుంది ఇప్పుడు అక్కడ పరబ్రహ్మ లేదు శూన్యమే ఉంది ఆ శూన్యం నుంచే తేజోబర్ణాలు వచ్చాయి ఆ తేజోబర్ణాల్లోకి ఆ పరబ్రహ్మ ప్రవేశించింది నేను ఎవళ్ళని సమాకర్ష చేస్తావు శూన్యాన్ని సమాకర్షణ చేసి ప్రవేశపెట్టడం చూడదు కదా కాబట్టి సహాన్ని సమాకర్ష చేసి ఈ సృష్టింపబడిన జగత్తులో ప్రవేశిస్తోంది అని మీరు చెప్తున్నారు కనుక ఆ సమాకర్ష చేత ఈ తేజోబర్ణములకు అధ్యక్షంగా పరబ్రహ్మ అస్థి అనే సిద్ధిస్తోంది తప్ప శూన్యం నుంచే ఈ తేజోబర్ణములు వచ్చాయి అని మాత్రము కాదు చేతనస్ అయ ఆత్మన శరీరే అనుప్రవేశూయే ఈ అనుప్రవేశాన్ని గురించే ఇంకో మాట ఇంకొంచెం చెప్తున్నారు ఇప్పుడు స ఏష ఇహ ప్రవిష్ట తత్సృష్వాపదేవానుప్రావిశ అదే ఇది అలాంటిదే దీను ఆ పరబ్రహ్మ ప్రవేశించను అని చెప్పేదే శరీరంలో ప్రవేశించింది ఈ ప్రవేశించిన పరబ్రహ్మ శూన్యమా లేకపోతే చేతనమైన ఆత్మయా అని మీరు చూసుకుంటే శూన్యం ప్రవేశించ శూన్యం అంటే ఏమీ లేదు అక్కడ ఏమీ లేకపోతే ఏం ప్రవేశిస్తుంది తర్వాత దేహంలో ప్రవేశించింది అంటే చేతనమైన ఆత్మ అవుతుంది అది చేతనమైన ఆత్మకే దేహముందు ప్రవేశము పొసగును శూన్యము అనే మాట పొసగదు ఇంకా ఆయన చెప్తూనే ఉన్నారు ప్రవిష్టస్ చేతనత్వ శ్రవణాత్ పైగా స ఏష ఇహ ప్రవిష్ట ఇదంతా దాంట్లో చాంద్రోగ్యంలో వస్తుంది ఈ బృహదారణ్యంలో కూడా బ్రహ్మవిద్యా బ్రాహ్మణుల్లో వస్తుంది మొత్తం ఉపనిషత్తుల నుంచి కవర్ చేసుకొస్తున్నారు ఈ పర్టికులర్ రసీకరణలో చాలా ఓపికగా వినడానికి ఓపిక ఉంటే సరిపడదు ఇంటికి వెళ్ళి ఒకసారి రంత మళ్ళీ రివ్యూ చేసుకునేందుకు కూడా ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి ఈ ప్రవేశించినది ఇహ ప్రవిష్ట ఆయ్యది ఈ దేహము నుండి ప్రవేశించను ఇప్పుడు ఆ ప్రవేశించింది చేతన ఆత్మ అవుతుంది తప్ప శూన్యం ఎందుకవుతుంది ఇక ఇంకా ఏమిటో తెలుసిన అది ఊరికే ప్రవేశించడమే కాదు ఆ ప్రవేశించింది ఏదో ఒకటి అది ఊరికే ప్రవేశించడమే కాదు ఆ ప్రవేశించినది చేతనము అని స్పష్టంగా తరువాతి మంత్రం చెప్తోంది ఏమని పశ్యం చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనహ ఆ ప్రవేశించింది చేతన ఆత్మ ఈ దేహంలో ప్రవేశించింది ప్రవేశించిందంటే ఉపలభ్యమవుతోంది అని అర్థం ఆ ప్రవేశించిన చేతన ఆత్మ అది ఎక్కడుందండి ప్రవేశించిందన్నారు కదా మరి ఉండాలి కదా ఉంది ఎక్కడుంది అదే కన్ను చక్షు అదే కన్ను అంటే ఆ చైతన్య ఆత్మ చూసిన సందర్భంలో దానికే కన్ను అని పేరు పశ్యని చక్షు ఇది ఎలాగంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించిందా ప్రవేశించింది ఎక్కడ నువ్వు చూపించింది మాకు అంటే అదే ఫ్యాన్ అయ్యా తిరిగినప్పుడు అదే ఫ్యాను వెలిగినప్పుడు అదే దీపం సౌండ్ చేసినప్పుడు అదే మైకు బొమ్మలు చూపించినప్పుడు అదే టీవీ అదే అన్నట్టుగా ఎలక్ట్రిసిటీ ప్రవేశించిందా లేదా అదేవిధంగా ఆ చేతనాత్మ ప్రవేశించింది ఎక్కడా ఉంది చూసినప్పుడు అదే కన్ను విన్నప్పుడు అదే చెవి సంకల్పించినప్పుడు అదే మనస్సు చూడండి అద్వైతం ఎంత బాగా చెప్తారో శృతిలో ఉపనిషత్తులలో మీకు అద్వైతం తప్ప ఇంకేముండదు ఆ ప్రవేశించిన చేతన ఆత్మయే బ్రహ్మ అని చెప్తారు ఆ పీచ ఇంకా ఉంది అప్పుడే అయిపోలేదు ఇంకో విషయం చెప్తున్నారు అంటే ఇంకొక కల్ప్ ఇంకొక టాప్ ఇంకొక పాయింట్ మరో పాయింట్ మరో పాయింట్ మరో పాయింట్ అలా పాయింట్ మీద పాయింట్లు వస్తూ ఉంటాయి యాదృశమిదం అధ్యే నామూపాభ్యాం వ్యాక్రయమాణం జగత్ సాధ్యక్షం వ్యాక్రీయతేం ఆదిసర్గేపీమ్యతేజా ఇప్పుడు మీరు చూసుకోండి మీ అనుభవం మీరు ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి శంకర్లు ఏమంటున్నారంటే సరే ఉపనిషత్తు చెప్పిందండి ఏమని ఈ పంచభూతములు జగద్ూపంగా ప్రకటమయ్యేవి అంటే ఒక పరబ్రహ్మ పరమాత్మ యొక్క అధ్యక్షత లేకుండా వీటంతటి ఇవే జగత్తు అయిపోయే ఈ హేతువాదము ఈ మెటీరియలిజం కాదు పరబ్రహ్మ పరమాత్మ యొక్క అధ్యక్షత ఉండి ఇవి జగత్తుగా ప్రకటమైనాయి అని ఉపనిషత్తు చెప్తోంది సరే పోని ఉపనిషత్తు చెప్తోంది సరే ఒకప్పుడు ఉపనిషత్తు చెప్పేసింది మనం తరకాయ ఊపించేసి వెళ్ళిపోయాము అని అలాగా జుడు బసవన్నలాగా ఉండకూడదు ఉపనిషత్తు చెప్పినా కూడా మన అనుభవంతో సరిపోల్చి చూసుకోవాలి ఉపనిషత్తు కూడా మన అనుభవానికి విరుద్ధంగా చెప్పడానికి వీర్లేదు ఉపనిషత్తు కూడా యుక్తియుక్తంగానే చెప్పాల్సి ఉంటుంది మీ అనుభవం మీరు చూసుకోండి మట్టి కుండ అవుతోంది నామరూప వ్యాకరణం మట్టికి ఏ పేరు లేదు ఏ రూపము లేదు కానీ కుండ బాణ మూకుడు ఇవన్నీ నామరూపాలు వచ్చాయి ఇప్పుడు మట్టికి చేతనుడైన పురుషుని యొక్క అధ్యక్షత ఎందు కుండా బాణామూకుడు అవుతుందా లేక చేతన పురుషుని యొక్క అధ్యక్షత లేకుండా తనంత తానే కుండా బానామూకుడు అయిపోతుందా మట్టి చేతన పురుషుని యొక్క అధ్యక్షత ఉండియే నామరూపాలుగా వ్యాకరణం చెందుతోంది ఇప్పుడు మనం మనం ఎక్కడ చూసినా అలాగే బంగారమైనా ఒక చేతన పురుషుని యొక్క అధ్యక్షతలోనే ఇన్ని ఆభరణాలుగా మారుతుంది శనగపిండి చేత శనగపిండి వంసదార చేతన పురుషుడు అధ్యక్షత ఉంటే పుల్లారెడ్డి స్వీట్స్ అనేది వస్తుంది అయితే శనగపిండి వంసదార సమంత స్వీట్స్ కింద అయిపోవు ఎక్కడ చూసినా చేతన పురుషుని యొక్క అధ్యక్షతలోనే ఈ జగత్తులో ఉండే పదార్థములు నామరూప వ్యాకరణాన్ని చెందుతున్నట్టుగా ఈ రోజును కూడా మీరు చూసి వెరిఫై చేసుకోవచ్చు ఈ రోజున ఎలా ఉందో మీ అనుభవంలో సృష్టి ఆది ఎందు కూడా పరబ్రహ్మ అలాగే వదిలి అవుతున్నారని గుండెలు తీసిన బంతు శంకరులు అంటే అని వాక్యం చూడండి అతిచ యాదృశం ఇదం నామరూపం నామరూపాభ్యాం వ్యాక్రియమాణం జగత్ నామరూపములుగా వ్యాకరణమును చెందే ఈ జగత్తు అధ్యత్వే యాదృశ్యం ఈ రోజునే మీ కళ ముందు ఎలా ఉందో ఎలా వ్యాకరణాన్ని చెందుతోందో అధ్యక్షంగా ఉండి సాధ్యక్షం వ్యాక్రియతే ఒక చేతన పురుషుని యొక్క అధ్యక్షతనే వ్యాకరణం చెందుతోంది ఏవం ఆది సద్గేపి సృష్టి ఆది కూడా అలాగే ఉంటుంది అని తెలుసుకోవాలి ఎందుకో తెలుసునండి దృష్ట విపరీత కల్పనానుపపత్తే చూడండి మీ కంటి ముందు కనపడేదానికి విపరీతంగా ఎక్కడ ఉంది అని కల్పించడం తప్పు ఇప్పుడు మీకంతకుముందు బరువైన వస్తువు ఆకాశంలోకి ఎగరేస్తే ఏమిటవుతుంది మళ్ళీ కింద పడిపోతుంది చూడండి కానీ ఆ ఫలానా చోట విరికలో ఒకటి ఉంది ఓ గ్రావిటేషన్ ఇస్తుంది శాన్ ఫ్రాన్సిస్కో దగ్గర ఉంది ఓ చోట కొండ మీద ఓ చోటు ఉంది అలా కొంచెం వంకరగా ఉంటుందని అక్కడికి తీసుకెళ్తారు వెనుకో ఐదు డాలను టికెట్ కూడా పుచ్చుకుంటారు నేను వెళ్ళొచ్చా సో అక్కడ అక్కడ గ్రావిటేషన్ ఇలా నిటారుగా ఉండదు ఇలా వంకరగా ఉంటుంది అని చెప్తుంది అని మీకు చూపిస్తాడు తర్వాత అదంతా మీరు పరిశీలిస్తే తెలుస్తుంది గ్రావిటేషన్ వంకరగా ఉండడం కాదు మీరు వంకరగా నిలబడతారు ఆధ్యాత్మిక అలా నిలిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కింద కొండ దిగి వచ్చేస్తే గ్రావిటేషన్ వెట్టికల్ గా ఉంటుంది కొండ మీదకి వెళ్ళేప్పుడు వంకరగా ఉంటుంది అలా ఉంటుందా అక్కడ దృష్ట విపరీత కల్పన చేయకూడదు పైకి రాయి కింద పడుతుంది ఈ ఊళ్ళో షిరిడి వెళ్ళి పైకి రాయి విసిరితే కింద పుడుతుందా పైకి వెళ్ళిపోతుందా కింద పుడుతుంది కాశీ వెళ్ళి రాయి అవుతుంది కింద పడుతుంది రామేశ్వరం వెళ్ళి విసిరితే కింద పడుతుంది ఎప్పుడైనా కింద పడుతుంది కాబట్టి దృష్టానికి విపరీతంగా ఉంటుందని అలా కల్పించుకోకూడదు కాదండి మరి విమానం ఎగిరి కింద పట్టడం లేదు కదా అంటే అది దృష్టానికి విపరీతమా అనుకూలమా అనుకూలం విపరీతం కాదు అనుకూలం ఎందుకని దాంట్లో పెట్రోల్ పోసి ప్రొపెల్లర్ తిప్పి ఏరు కుషన్ తయారు చేస్తే అప్పుడు కింద పడిపోకుండా అయింది అది వెళ్దే విడిపోతుంది కాబట్టి దృష్ట విపరీతంగా కల్పించకూడదు ఎప్పుడూ కూడా యుక్తియుక్తంగా ఉండాలి మతం అన్నది యుక్తియుక్తంగా ఉండాలి కానీ దృష్ట విపరీతంగా ఉండకూడదు ఫోటోలుంచి చపాతీలు వచ్చాయి ఇలాంటి కల్పనలు చాలా తప్పక దినేశ్వరుడు పాలు తాగుతున్నాడు ఇలాంటివన్నీ పాలంటే క్యాపిటల్ రియాక్షన్ ఉంటుంది ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసినప్పుడు నీ నీళ్లు పోస్తే నీళ్లు తాగుతాయి పాలు పోస్తే పాలు తాగుతాయి ఏది అది అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగేదో ఉంటుంది అక్కడ ఆ బేసిస్ మీద మతాలని నిలబెట్టాలనే ప్రయత్నం చేయటం చాలా తప్పది దృష్ట విపరీత కల్పనానుపపత్తే శంకరులు మాట శృత్యంతరమతి మళ్ళీ ఇంకో శృతి వాక్యం చాంద్రోగ్య వాక్యమే ఉంది ఎవని అనేన జీవేనా ఆత్మనా ము నామరూపే వ్యాకరవాణి ఇది సాధ్యక్షామేవా జగతో వ్యాక్రియా దర్శయతి మళ్ళీ కొంచెం ముందుకెళ్తేశాను సాందోలోనే డౌట్ ఏమీ లేకుండా చెప్పేశారు అనైన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య నామూపే వ్యాకరవాణి అని ఆ సత్ అనుకుంటుంది అసంటే చేతన సత్ అది అది అంటుంది నా నుండి ఇప్పుడు తేజస్సు అప్పు అన్నము ప్రకటమయ్యాయి నేను వీటిల్లో ప్రవేశిస్తాను వీటి నుంచి సకల దేహంలో వస్తాయి ఈ దేహాల్లో ప్రవేశిస్తాను ప్రవేశించి నామరూప వ్యాకరణానికి నేను తోడ్పడతాను అని అనుకుంది ఏ రకంగా ప్రవేశిస్తానంటే జీవ ఆత్మరూపంగా ప్రవేశిస్తాను జీవేన ఆత్మ చైతన్య రూపంగా ప్రవేశించి నామరూప నామరూపములను నిలబెడతాను జీవ ప్రాణధారణే నేను ప్రవేశిస్తేనే నిలబెడతాయి నేను ప్రవేశించకపోతే ఈ దేహాలన్నీ కుప్పుకూలిపోతాయి ఇప్పుడు సినిమా తెర మీద బొమ్మల్లో కాంతి తీసేశాను అనుకోండి అక్కడ ఏముంటాయి ఏ బొమ్మలో ఉండ ఆ విధంగా కాబట్టి నేను ప్రాణధారణ రూపంగా ప్రవేశించి ఆత్మచైతన్య రూపంగా ప్రవేశించి నేను ఉండి వాటిని నిలబెడతాను అని సాక్షాత్తు శృతియే అక్కడ అధ్యక్షస్థానంగా ఉండే పరబ్రహ్మ ఈ సకల ప్రాణులందు ప్రవేశించి వ్యాకరణాన్ని నామరూప వ్యాకరణాన్ని సాగించింది అని చెప్పడమైనది కాబట్టి నామరూప వ్యాకరణం ఈ తేజోబరణాలు వాటంతటల్లే అయిపోతున్నాయి తప్ప పరమాత్మ ఏదీ లేదు అనే మెటీరియలిస్టిక్ థింకింగ్కి తావు లేదు శూన్యవాదానికి అసలే తావు లేదు తరువాత మరి తద్ధేదం తరిహి అవ్యాకృతమాసీత్ నామరూపాత్మన వ్యాక్రియత అని ప్రయోగం ఉంది కర్మకర్తరి ప్రయోగం మరి అదే ప్రకటమైంది అనుంది తేజోబన్నములు జగద్రూపంగా ప్రకటమైనాయి అనుందిరా మరి ఆ ప్రయోగం మాట ఏమిటి వ్యాక్రియత ఇది కర్మకర్తరి లకార లకార అంటే లంగ తనంత తానుగా ప్రకటమయ్యను ఇప్పుడు అన్నము ఉడుకుంది అన్నము ఉడికింది అంటే ఇప్పుడు ఉడుకుటా అనే క్రియలో కర్త ఎవరు అన్నము ఉడుకుటా అనే క్రియలో కర్మ ఎవరు అన్నము దాన్ని కర్మకర్తరి ప్రయోగం అన్నము అన్నం బాగా ఉడికిందా చక్కగా ఉడికింది అంటే ఇవి ఉడికించే మనిషి పక్కన ఉండి దాన్ని సర్దుబాటు చేస్తే ఉడికిందా తనంతట తానే ఉడికేసిందా అదంతట తానే ఉడికేయదు పక్కన ఒక చేతన పురుషుడు చేతన వ్యక్తి ఉండి అధ్యక్షతగా ఉంటేనే ఉడుకుతుంది కానీ మరి అన్నం ఉడికింది అనే ప్రయోగం ఎందుకుంది అంటే అలాగంటే కర్మకర్తలకార ప్రయోగం ఉన్నప్పటికీ అక్కడ అధ్యక్షంగా చేతన పురుషుడు ఉన్నాడనే అభిప్రాయం తప్ప చేతనతత్వం యొక్క అపేక్ష లేకుండా తనంత తానే ఉడికేసింది అని కాదు అలాగే ఇక్కడ కూడా వ్యాక్రీత అనే కర్మకర్తలకారము కూడా సత్యవ పరమేశ్వరే వ్యాకర్తరీ అది జగత్తు నామరూపములుగా ప్రకటమైనది అంటే తనంత దానిగా ప్రకటమైపోయిందని కాదు పరమేశ్వరుడు ఉంటూ ఉండగానే ఇది ప్రకటమైనది ఆ వ్యాకరణం ఆయన యొక్క అనుగ్రహమే ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఈ నామరూపం వ్యాకరణమైంది కాబట్టి యథార్థమైన వ్యాకర్త ఆయనే ఇది వ్యాకరణంలో కర్మే ఇది వ్యాకరణంలో కర్త ఈశ్వరుడే ఈ జగ తేజోబన్నములు కర్మయే కానీ కర్మకర్తలకారం మరి ఎందుకు ప్రయోగించారంటే సౌకర్యమపేక్ష ద్రష్టం యహ ఆయన అలా సాక్షిగా ఉంటే ఈ నామరూపాలన్నీ వ్యాకరణమైపోయాయి ఆయన ఒళ్ళంతా ఆయాసం వచ్చేసి ఇట్లా కష్టపడిపోయాక నామరూపం మీరు అనుకోవద్దు ఆయన అలా సాక్షిగా ఉండేప్పటికీ ఈ తేజోభరణాలు సకల జగత్తుగా ప్రకటమైపోయాయి సౌకర్యం అంటే సుకర భావం నేను వండలేదండి అదే వండేసుకుంది నేను ఉరికే అలాగే నీళ్లు పోసి ఆ మూత స్విచ్ ఆన్ చేశాను అదే వండేసుకుంది నేను అలా చూస్తూ వండిపోయాను అదే వండేసుకుంది వంట పూర్తయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ కూడా అదే ఆఫ్ అయిపోయింది నేను స్విచ్ కూడా ఆఫ్ చేయలేదు అన్నట్టు అంతేకాని అసలు చేతనమే లేకుండా దానంతట అదే కడిగేసుకుని పొయ్యిలో కూర్చొని వడ్డి వండేసుకుంది అని కాదు చాలా సుఖరము తేలికగా అయిపోయింది అని అభిప్రాయం ప్రయోగం యొక్క అభిప్రాయం అలాగే ఇక్కడ కూడా వ్యాక్రియత అనే కర్మకర్తరి ప్రయోగం కూడా పరమేశ్వరుని ఎందు ఆయాసం కానీ శ్రమ కానీ లేకపోతే కర్తృత్వం కానీ లేవు అభిప్రాయం ఇది చదివితే నాకు అనిపిస్తుంది ఓ మతం ఉంది ప్రపంచంలో ఆ మతంలో శనివారం ఆదివారం సెలవు ఎందుకో తెలుస్తున్నా శని ఆదివారాలు సెలవు శుక్రవారం సాయంకాలం అయ్యేప్పటికీ దేవుడు అలసిపోయాడు సృష్టి చేసి చేసి చేసి అలసిపోయాడు అలసిపోయి సెలవు తీసుకున్నాడు దేవుడు సెలవు తీసుకుంటే మనం ఏం చేయాలి సెలవు తీసుకోవాలి కాబట్టి ఆ రెండు రోజులు దేవుడు ఏ పని చేయలేదు కాబట్టి మేము కూడా ఏ పని చేయము ఎవడు అలసిపోయాడు కాబట్టి ఏ పని చేయలేడు అలాగా అనుకోకూడదు ఇది సౌకర్యం అపేక్ష అలాంటి వాదాలు కూడా ఉంటాయి ఇప్పుడు దీనికోసం నేనేదో మతం పట్టుకొచ్చా మన దగ్గరే ఉంటాయి ఇలాంటివి ఆయన విభీషణుడు ఈయన రంగనాథుణ్ణి రవయా శ్రీలంకరా అని తీసుకెళ్తుంటే విభీషణులతో పాటుగా ప్రయాణం చేసి చేసి చేసి అలసిపోయి ఇంకా చాలేదు రేపు ప్రయాణం అని ఆయన్ని అడుగు పలిచాడు నడుము వాల్చే అక్కడే బండరాయి అయిపోయి ఇప్పటికీ అలాగే నడుము వాళ్ళచే ఉన్నాడు అని మీకు ఒక కథ చెప్తారు కాబట్టి ప్రతి మతంలోనూ ఇలాంటి కథలు ఉంటాయి పరమేశ్వరుడు ఆ రకంగా అలసిపోయాడు ఈ నామరూప వ్యాకరణం చేసి అని అనుక్కుని మీరు అందరి సమర్థులే అలా అనుకోదగ్గ వాళ్ళే మీరు అలా అనుకోగడరా పరమేశ్వరుడికి ఏమీ శ్రమేమీ లేదు సాక్షి అంటే ఈ సృష్టింపబడేది సత్యం కాదు లిఖ్య పరమేశ్వరుని ఎందుకు కర్తృత్వం లేదు అలసట లేదు ఆయన సాక్షి అని చెప్పడం కోసం కర్మకర్తల కారాన్ని ప్రయోగించినారు సౌకర్యం అపేక్ష్య ద్రష్టవ్య సౌకర్యము అంటే సుకరత్వము తేలికగా పని అయిపోవుట దాన్ని అపేక్షించి ఇప్పటికీ అలా అంటారు పెళ్లి చేశారటండి అంటే నేనేం చేశాను నేను అలా చూస్తూ ఉండగానే పనులన్నీ అయిపోయాయి అని కర్మకర్తడి ప్రయోగం యొక్క అభిప్రాయం ఇది ఇంకా అప్పుడే అయిపోలేదు పాఠం ఇంకా ఉంది ఇంకో వాక్యం యథానికి కర్మకర్తని దృష్టాంతాలు చెప్తున్నారు లూయతే కేదార స్వయమేవా సత్యేవా పూర్వకేలవితరీ ఇప్పుడు ఈ పల్లెటూళ్లలో వరి పంట కేదారము అంటే వరి చేను వరి చేను కోతకు వచ్చింది సాయంకాలం చూశాడు పది ఎకరాల వరి చేను కోతకు సిద్ధంగా ఉంది మొన్నడు పొద్దున్న నడిచి వెళ్తుంటూ చూస్తే కోసేసి అక్కడ ఉట్టి ఉట్టి ఖాళీ చేయనుంది కొయ్యడం అయిపోయింది కొయ్యడం నోర్చడం అన్నీ అయిపోయి వేసేసి బియ్యం ధాన్యం బస్తాల్లో గెట్టించి బళ్ళ మీద పట్టుకు తగ్గపోయాయి అంతా అయిపోయింది అప్పుడు ఆ యజమాని ఈ పక్కా ఆయన అడిగాడు ఏమో ఏమిటి పది ఎకరాల వరి చేను కోయించేశావా అని అడిగా నేనెక్కడ కోయించాను అనేం చేసింది ఏమీ లేదు ఆ చేను తనంత తనే కోసేసుకుంది అని చెప్తాడు లూయతే కేదార స్వయమేవా అని చెప్తాడు అంటే అర్థం ఏంటంటే నేనేం కష్టపడకుండానే నేను అలా వింటూ ఉండగానే ఆ పనంతా అభిప్రాయం తప్ప తను లేడని అక్కడ చేతన పురుషుల బడు లేడని ఆ చీరలు తనంత తానే కోసేసుకుని ఇలా కొట్టేసుకుని బియ్యం ధాన్యంలో కలిపి అలా అయ్యిందని ఏదో మహిమలు అయ్యాయని సక్కుబాయి సినిమాలో అయింది అని కానీ అభిప్రాయం కాదు అలాగ కాదు పూర్ణకే వీళ్ళు ఉండాలి ఈ లవితరి ఈ కోయించి ఆయన కోసి వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడే ఈ కోయడం అవుతుంది తప్ప తనంతట పూర్ణకే ఉందా పూర్ణకే అంటే ఆయన పేరు అది పూర్ణకుడనే ఆయన ఏముంది అనువాదం ఏముంది కులీల వారు ఏం వచ్చారు పూర్ణకుడనే ఆయన ఓ పెద్ద ఆయన పూర్ణకుడని పేరు ఆయనకి నేను అనుకున్నట్టే అదే కరెక్ట్ పూర్ణగుడనే ఆయన ఒక ఆయన ఉండబట్టే ఈ రోజు అయింది కానీ చేరు తనంత తనే కోసేసుకుందని కాదు అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క సాక్షి ఉందే ఇద ఇది గీతలో చాలా సరళంగా చెప్పేశాడు గీతలో ఒక్క శ్లోకమే మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం హేతు కౌంతేయ జగద్ పరివర్తతే మొత్తం పాఠం అంతా ఒక్క శ్లోకంలో వచ్చేసింది అక్కడ అదే మరి గీత యొక్క అభిప్రాయం ఇంకా అప్పుడే అవలేదు ఇదే యద్వా ఇంకో రకంగా కూడా మీరు ఈ కర్మకర్తలకారాన్ని అర్థం చేసుకోవచ్చు కర్మణ్యేవా ఏసలకార అర్థాక్షిప్తం కర్తారమపేక్ష ద్రష్టవ్య కాబట్టి ఇంతవరకు ఏమన్నారంటే వ్యాక్రియత అనే ప్రయోగము కర్మకర్తరి ప్రయోగము అని అంగీకరించి వ్యాఖ్యానం చేశారు కర్మకర్తరి ప్రయోగంలో డైవిజన్ ఉండేది అదే కర్త అదే కర్మ దాన్ని స్వభావవాదము అంటారు అదే కర్త అదే కర్మ అంటే ఇంకా వేరే ఈశ్వరుడు అక్కర్లా చేతనుడు అక్కర్లా డైలెక్టికల్ మెటీరియలిజం మెటీరియలిజం జగత్తు సృష్టికర్త మెటీరియల్ ఏ సృష్టి దేని నుంచి వచ్చింది మెటీరియల్ నుంచి వచ్చింది మెటీరియల్ నుంచి సృష్టిని తీసుకొచ్చిన వాడెవడు అది మెటీరియల్ కర్మకర్తల ప్రయోగం అంటే ఈశ్వరుణ్ణి స్వీకరించరు కాబట్టి కర్మ అప్పుడు కర్మకర్తల ప్రయోగాన్ని మీరు పైన చెప్పినట్టుగా మళ్ళీ చూసుకోవాలి అలా ఊరికే తేలిగ్గా అయిందనే అభిప్రాయంతో చెప్పారు తప్ప అసలు లేడని కాదు ధూన్యవాదము కాదు అని చెప్పి అద్వా ఇంకో దృష్టితో కూడా చూడండి ఇది కర్మకర్తరి ప్రయోగం కాదు కర్తరి ప్రయోగమే కర్మణి ప్రయోగము కర్మని ప్రయోగం అంటే ప్యాసివ్ వాయిస్ కర్మని ప్రయోగమే తప్ప కర్మకర్తరి ప్రయోగం కాదు జగత్తు వ్యాకరణము చేయబడెను అని ప్రయోగం ఇదం వ్యాక్రియత ఈ జగత్తు నామరూపములుగా వ్యాకరణము చేయబడెను అంత దానే వ్యాకరణం అయిపోయిందంటే కర్మకర్తని వ్యాకరణము చేయబడను కర్మని ప్రయోగం యాక్రియత యా ఉంది కదండి యా కర్మని కర్మని ప్రయోగం చేసుకోండి మరి కర్త అప్పుడే కర్త పట్టుకురావాలి మీరు ఆక్షేపం చేయాలి కర్త లేదుగా కర్త గురించి చెప్పలేదు కదా వాక్యంలో కర్తని మీరు ఆక్షేపం చేయాలి ఎందుకంటే కర్త లేండే క్రియ ఉండదు కనుక కర్తని ఆక్షేపం చేయాలి ఆక్షేపం చేయడం అంటే కర్త లేనిదే క్రియ ఉండదు కనుక కర్త లేకుండా సెంటెన్స్ కుదరదు కనుక కర్తని తెచ్చి పెట్టుకుంటాం ఏ కర్తను తీసుకొచ్చి పెట్టుకుంటారు అంటే ఈశ్వరుడు కర్త చేత జగత్తు నామరూపములుగా వ్యాకరణము చేయబడెను అని కర్మని ప్రయోగంగానే మీరు పెట్టుకోండి దానికి దృష్టాంతం యథా గమ్యతే గ్రామీ దృష్టాంత గ్రామము చేరుకొనబడెను గ్రామము చేరుకొనబడెను అంటే కర్త ఉండాలి గ్రామము కర్మ అయింది కర్మని ప్రయోగం కదండి ప్యాసివైస్లో కర్మని ప్రయోగము కర్మ కర్మలాగే ఉంటుంది ఇప్పుడు రాముడు రావణుని సంహరించను కర్తరి ప్రయోగం ఏమండి కర్మని ప్రయోగం ఎలా ఉంటుంది రావణుడు రామునిచ్చే సంహరించబడేము అని ఉంటుంది ఇప్పుడు కర్త కర్మైపోయింది కర్మ కర్త అయిపోయింది అనుకోకూడదు తప్పు అలా అయిపోదు కర్త కర్త రాముడు కర్తే రావణుడు కర్మే మీరు ఏ ప్రయోగం చేసినా రావణుడు కర్మే రాముడు కర్తే అంతేకాని కర్మని ప్రయోగం చేసేప్పుడు రాముడు కర్మైపోయి రావణుడు కర్త అయిపోడు ఏమండి అర్థమైందా ఇది కాబట్టి ఇప్పుడు సపోజ్ రావణుడు సంహరించబడెను అని ఉందనుకోండి అప్పుడు కర్మ కర్మ రావణుడు కర్మ సంహరించబడెను కనుక రావణుడు కర్మ సంహరించుట క్రియ కర్త ఉండాలా అక్కర్లేదా ఉండాలి ఇప్పుడు కర్త లేదు కదా అంటే తెచ్చిపెట్టుకోవాలయా కర్త లేదు ఏ హర్త లేకుండా రావణుడు సంహారం అయిపోయింది అలా ఉంటుందో ఎక్కడైనా ఉండదు కర్తను తెచ్చిపెట్టుకోవాలి అలాగే గ్రామము చేరుకొనబడెను గ్రామము కర్మ చేరుకున క్రియ ఆ క్రియలో కర్మ గ్రామము కేన అని ప్రశ్న వేసుకోవాలి ఎవరిని చేత అంటే పూర్ణకుని చేత లేదా సుబ్బన్న చేత గ్రామము చేరుకొనబడెను అని మీరు తీసుకొస్తారు అలాగే నామరూపములుగా వ్యాకరణము చేయబడెను వ్యాక్రియత ఈ తేజోబన్నములు నామరూపములుగా వ్యాకరణము చేయబడెను అప్పుడు చేయ వ్యాకరణము చేయుట క్రియ కర్మెవరు తేజోగన్నములు అప్పుడు కర్తెవరు ఈశ్వరేనా పరబ్రహ్మ పరమాత్మ చేత అని అలా పరబ్రహ్మ పరమాత్మ ఏమీ లేకుండానే ఈ మెటీరియల్లే ఇలా అయిపోయింది అనే మెటీరియల్ వాదము అంగీకారము కాబట్టి మెటీరియలిజంని ఖండించారు శూన్యవాదాన్ని కూడా ఖండించి బ్రహ్మవాదాన్ని నిలబెట్టినారు ఓం పూర్ణమూర్ణ పూర్ణ పూర్ణమిష్యూ పూర్ణ మూర్ణమశిష్యే శాంతి శాంతి శాంతి హరి ఓం దత్స శ్రీకృష్ణార్పణ వస్తు నెక్స్ట్ నెక్స్ట్ ఏమిటో తెలిసిన జగద్వాచిత్వాత్ అదే నెక్స్ట్ బాలాక్యధికరణము అని అంటారు అజాతశత్రు బాలాక్య సంవాదం ఇది కౌశీతకి బ్రాహ్మణంలో ఉంది ఇది బృహదారంకంలో కూడా ఉంది మనం రోజునంగా ఆయన పేరు బాలాకీయే ఎవరు గారిద్యుడు బాలాకీయే ఇది బృహదారంకంలోనూ ఉంది కౌశీతకిలోనూ ఉంది ఇప్పుడు మనం కౌశీకకి చదివి చదివి ప్రసక్తి లేదు కాబట్టి ఈ బాక్య అధికరణాన్ని సరవు దాం నెక్స్ట్ అధికరణా ఓం పౌర్ణము దూర్ణ పూర్ణ పూర్ణము ద